పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాయసు ప్రభాకలని బదినాల ప్రభ కృతజ్ఞతమైన సర్వశక్తి మంచుల సర్వాధికారి వందనాల ప్రభ దేవాయచ ప్రభ మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ దీవించాల్సిన చైతన్పని మరి మీద మాతో మాట్లాడిన ప్రభ దేవాయ ప్రభ ప్రతి ఒక్క బిడంకు ప్రభా అభిషేకించిన సేవలు వాడుకోమని ఏసుకృష్ణ ప్రార్థిస్తుండ్రి ఆమె రుచిచూచియరిగి వా ఉత్తముడనియూ ఋ రుచి చూచి రిగి ఉత్తముడనియూ రక్షకు నాశ్రయించి నేదన్యుడనైతిని రక్షకు నాశ్రయించి నేదన్యుడనైతిని రుచి చూరిగిముడని గొప్పదేవుడావు నీవే స్తుల కుతృడనీవే గొప్పదేవుడావునివే స్తుల కుతృడనీవే తపకారాది దయాలుడవునివే తపకారాది దయాలుడవునివే రుచి చుచియరిగి వా ఉత్తముడనియూ రుచి చుచియరి ఏ వుతముడీయూ మా హో నతుడవేవా ప్రభావము గలవాడా హో నతుడవగుదేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను మీ ఆశ్చర్య కార్యములన్ మనసార పొగడెదను మీ ఆశ్చర్య కార్యములన్ రుచి చూచి ఎరిగి హో వా ఉత్తముడనియోచిచూచియరికి ఎహో వాతనియో కృతాతున్ ప్రతిదాని కోరకు కృతాన్ ప్రతిదాని కొరకు నేను క్రీస్తూని ఎందే తృప్తి పొంది హర్షిం చేదను ఎందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని తిని తముడనియో రుచి చూచి ఎరిగి తిని ఏ తముడనియో రక్షకు శ్రయించి నేధన్యుడనైతిని రుచి చూచి ఎరిగి తిని ఏహోవాడనియు అలాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూస్ అందరికీ ప్రభు అయినా క్రీస్తునామం పెరట మీ అందరికీ శుభవందనములు అలాగే మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వ్యాఖ్యం ధ్యానిద్దాం మహాపరుషుతుడ మహోన్నతుడ జీవం కలిగిన దేవా ఏసయ్య నికు వందనాలు ప్రభా తండ్రి నీకి స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా ప్రభా నాయన నీ కృపలోనైనా కాచి కాపాడినవు తండ్రి దివారాత్రంలో కంటి పాపవలే కాచి కాపాడి ఈ యొక్క దినముకు తండ్రిని యొక్క నూతన కృప అనుగ్రహించినవు ప్రభా మమ్మల్ని సజీవులు ఉంచినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమా ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యువేగంలో కలుగును గాక అలాగే ప్రభాని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభాని ఆయన నీ స్వరంధారమాతో మాట్లాడమని నజరేడైన యేసుక్రిస్త నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ అధ్యాయము మూడో వచనము మత్తాయసు వార్త ఐదో అధ్యాయం మూడో వచనం ఏముందంటే ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి దీనత్వం అంటే చూడండి ఆత్మ విషయంలో మనం దీనత్వంగా ఉండాలా కాబట్టి చూడండి ఆయన దీనులను కూడా మన ప్రభు లేవనెత్తువాడు కాబట్టి ఈ దినం నువ్వు దీనుడుగా దేంట్లో ఉన్నవు నువ్వు ఆత్మ విషయంలో దీనుడు నువ్వు ధన్యుడు చూడండి నువ్వు మనందరికీ మన ప్రభు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చిండు ఆయన నిత్య ఇచ్చిండు మన ఆత్మకి ఆయన పరలోక రాజ్యంలో చూడండి ఆయనతో మన ఆత్మ ఉండాల కాబట్టి దీనుడుగా ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు ధన్యులంట దేని విషయంలో ఆత్మ విషయమై దీనులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు ధన్యులు ఎందుకంటే పరలోకరాజ్యము వారిది చూడండి ఆత్మలో బ్రతికింపబడిన వాళ్ళే చూడు దేవుడు ఆత్మను పొందుకొని శరీర క్రియలను విసర్జించి ఆత్మలో జీవించిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు కాబట్టి దాని విషయంలో దీనంగా ఉన్న ఎవరైతే ఉన్నారో అంటే దాని కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఆశతో కనిపెట్టుకుంటూ చూడండి శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ ఫలములు కలిగి చూడండి వాటికి కలిగి ఉన్న వాళ్ళే ధన్యులంట దాంట్లో దీనుడుగా నువ్వు ఉంటే నిన్ను లేవనెత్తువాడు మన ప్రభువే కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయననే కాబట్టి ఈ దినము ఆత్మ విషయం పట్ల దీనంగా ఉంటే నిన్ను లేవనెత్తుతాడు పరలోక రాజ్యమే నీకు ఇస్తాడంట కాబట్టి ఆత్మ మనం దీనులుగా ఉన్నవాళ్ళు ధన్యులు పరలోక రాజ్యము వారిది శరీరకంగా ఉన్న ఎవరికి పరలోక రాజ్యంలో ఉండలేరు వాళ్ళు చూడండి ఎవ్వరు శరీర క్రియలతో ఉండి లోకానుసారంగా ఉన్న ఎవరు పరలోక రాజ్యంలో ఉండలు మన ప్రభు ఎక్కడుంటే అక్కడే పరలోక రాజ్యము కాబట్టి ఆయన ఆత్మ నీలో ఉంటే ఆయన నీలో ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టే కాబట్టి చూడండి యువను రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం ఏముందంటే యువను రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం ఏముందంటే యేసు ఇట్లా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ఏసు ఇట్లా ఒకడు అంటే నువ్వు నేను ఎవరైనా కానీ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని నీటి మూలంగా జన్మించడం ఆత్మ మూలంగా జన్మించడం అంటే చూడండి మనం ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకొని మన నోటితో మన పాపాలు ఒప్పుకొని ఆయనే నిజమైన దేవుడని మనం నమ్మి మనం ఎప్పుడైతే మారు మనసు పొంది మనము రక్షణ పొందితేనే చూడండి నీటిలో బతకడం అంటే ఏంది నీటి మూలంగా అంటే ఏంది రక్షణకి సాదృశ్యం చూడండి రక్షణ పొందితేనే నువ్వు ఆత్మలో జన్మించగలవు రక్షణ పొందకపోతే నువ్వు ఆత్మలో జన్మించడము అది అసాధ్యం ఎందుకు నువ్వు పాపంతో నిండి ఉన్నారు కాబట్టి చూడండి పాపంలో ఉన్నవాడు ఆత్మలో ఎట్లా జన్మించగలడు పాపాలకి క్షమాపణ రాకుండా వాడికి విమోచన రాకుండా కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షణ పొందితేనే ఆత్మ జన్మించగలరు నూతన శిశువులాగా జన్మించగలరు కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి మనం రక్షణ ఇవ్వాలా అనేకులని రక్షణలోకి నడిపించాలా రక్షణ లేని వాళ్ళందరికీ రక్షణ సువార్తని ప్రకటించాలా వాళ్ళందరినీ ఆత్మలో జన్మించేలాగా మనం చెయ్యాల కాబట్టి అట్లా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు కాబట్టి రక్షణ పొందకుండా ఆత్మ మూలంగా జన్మించకపోతే ఎవడు ఆయన రాజ్యంలో ఉండడు ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు చూడండి పరిశుద్ధమైన దేవుడు ఎదుట నువ్వు ఉండాలా పరిశుద్ధమైన స్థలంలో నువ్వు ఉండాలంటే నువ్వు నేను మనము కూడా పరిశుద్ధంగా జీవించాలా ఆ పరిశుద్ధత ఎట్లా వస్తుంది ఆయనలోనే వస్తుంది నీకు పరిశుద్ధత ఆయన వాక్యం మనలో ఉంటేనే మనకి పరిశుద్ధత ఆయన ఎందు నమ్మకము విశ్వాసం నీ పాపాలను ఒప్పుకుంటేనే నీకు క్షమాపణ అప్పుడే నీకు విమోచన వస్తుంది అప్పుడే నువ్వు పరిశుద్ధంగా అవ్వగలవు కాబట్టి చూడండి ఈ దినము అనేకులు చర్చీలకు పోతుంటారు ఇరవై ఏళ్ళ నుంచి పోతుంటారు ఎందుకు వాడి ప్రయాసం వాడికి హక్కు లేదు కదా ఇది ఇటు పరలోక రాజ్యంలో పోగలరా ఈ దినము చాలా మంది చూస్తున్నాము చర్చికి పోయితే ఏమి లాభం నీకు నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని ప్రభు చెబుతుంటే నువ్వు ఎవరి కోసం చర్చికి గుడ్డి వల్ల కాదా వీళ్ళంతా నిజంగా గుడ్డి వల్ల కాదా ఆ బోధించే బోధకులు గుడ్డల్లా కాదా ఏం చేసిండ్రు వీళ్ళు చూడండి మన ప్రభు స్పష్టంగా చెప్తుండడు నీకు నాకు మనకి నువ్వు రక్షణ సువార్తని చెప్పి వాళ్ళకి రక్షణలోకి నడిపిస్తేనే వాడు ఆత్మ మూలంగా జన్మించగలడు అలా జన్మించినోడే పరలోక రాజ్యంలో ఆయనతో ఉండగలడు అలా లేని వాడు ప్రవేశింపట చెప్తుంటే కానీ ఈ దినము చర్చిలకు పోయి ఏ దేవుని వాక్యం ఆయన బిడ్డలు ఏం బోధిస్తున్నారు ఆయన సేవకులు చూడండి ఎంత దారుణంగా ఉంది లోకం ఎంత భ్రష్టత్వంతో ఉంది ఇక్కడ కళ్ళకి స్పష్టంగా దేవుని మాట ఉంది చూడండి రక్షణ ఎవరిస్తున్నారు ఒక్కొక్కటి పది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి చర్చలు పోయినా కూడా రక్షణ బంధనలు ఉన్నారు ఎందుకు వాడి భక్తి ఎవడికి ఆ భక్తి వాడికే లేదు రక్షణ రక్షకుణ్ణి కాదంటే రక్షకుణ్ణి నమ్మకపోతే మన ప్రభువే మనకి రక్షకుడు ఆయననే మనకు నిత్య జీవము నువ్వు ఆయననే నీ నోటితో ఒప్పుకొని ఆయన ద్వారానే నాకు పాపాలకు క్షమాపణ నాకు విమోచనని నువ్వు నమ్మకకుండా ఆయన మందిరానికి నువ్వు వెళ్ళి నీ నోటితో నీ ప్రార్థన ఎందుకు నీకు ఆ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన అది ఏమి లాభము ఆ ప్రార్థన నీకు ఏమి మేలు చేస్తుంది నువ్వు ఆయన రాజ్యంలో ఆయనతోనే ఉండలేవు నువ్వు ఎందుకు పోతున్నారు చూడండి ఎంత గృడ్డితనము ఎంత తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఎంత దారుణంగా ఉంది సృష్టి మొత్తం కాబట్టి ఎందుకు ప్రభు ఈ మాట మనకి జ్ఞాపకం చేస్తుందంటే రక్షణ బొందని వాడు ఆత్మలో జన్మించకపోతే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు పాపాలకు క్షమాపణ లేకుండా ఎవడు ఆయన ఎదుట ఉండలేడు చూడండి ఎవ్వడైనా ఆయన ఎదుట ఉండలేడు పాపాలకు క్షమాపణ లేకుండా చూడండి మారు మనసు లేకుండా పరిశుద్ధంగా లేకుండా నీ పాపాలతో ను ఉంటే ను జీవిస్తే ను మరణిస్తే ను ఆయన ఎదుట పోలేవు ఎందుకు నువ్వు రక్షకుడు మన ప్రభు చూడండి ఆయన ఎందుకు చూడండి మనం నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలంటే ఈ రెండిటి మూలంగానే వెళ్ళితేనే నువ్వు పరలోకంలో తండ్రి దగ్గరకు వెళ్ళగలవు లేదంటే వెళ్ళలేవు కానీ చాలా మంది చూడండి చిన్నతనం నుంచి ప్రార్థనలు చేస్తుంటారు మందిరాలు పోతుంటారు ఇంట్లో ప్రార్థనలు పెట్టుకుంటారు కానీ రక్షణ అనుభవం లేదు ఎంత దారుణం చెప్పండి ఎవడికి ఆ భక్తి దేనికి ఆ భక్తి చూడండి నువ్వు ఎవరి సంబంధివి నువ్వు దేవుడికి సంబంధివైన వాడివా ఆయన బిడ్డవా ఆయన బిడ్డ ఎవరు ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళు ఆయన బిడ్డలు కాబట్టి చూడండి దేవుడి ప్రార్థన చేస్తున్నారు పాటలు పెట్టుకుంటారు పాటలు వింటుంటారు మందిరాలకి పోతుంటారు కానీ రక్షణ తీసుకోలేని దౌర్భాగ్యులు వీళ్ళు దరిద్రులు వీళ్ళు చూడండి దౌర్భాగ్యులా దరిద్రులా వీళ్ళు దరిద్రం అంటే ఏంది దౌర్భాగ్యం అంటే ఏంది ఉండి కూడా దాన్ని పొందలేని వాళ్ళే దరిద్రులు అన్నట్టు అన్ని ఉన్నాయి తినడానికి తినలేని వాళ్ళు వీళ్ళు దరిద్రులు వీళ్ళు దౌర్భాగ్యులా కాదా వీళ్ళు చూడండి మన ప్రభు నీకు విమోచన ఇచ్చండు నీ కొరకు నీ పాపాలకు క్షమాపణ ఇచ్చండు ఆయన రాజ్యంలో ఉండడానికి నీకు స్థానం ఇచ్చండు నువ్వు ఆయన దేవుడని నీ పాపాలు ఒప్పుకొని నువ్వు రక్షణ పొందకపోయి అను నువ్వు మళ్ళీ వేషధారకుల్లాగా వచ్చి ప్రార్థనలకు వెళ్తే నువ్వు ధనవంతుడు వా నువ్వు ఎవరు నువ్వు దౌర్భాగ్యుడివే కదా నువ్వు కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుందంటే ఇలాంటి దరిద్రులందరినీ ఆయన లేవనెత్తే వాడు దరిద్రులు ఉన్న ఐశ్వర్యంలోకి నడిపించడం అంటే వీళ్ళందరినీ రక్షణలోకి నడిపియాలా కానీ మన పిలుపు ఇలాంటి దరిద్రులకు కూడా ఐశ్వర్యం ఇవ్వాలా ఆ ఐశ్వర్యం ఏంది రక్షణ వాళ్ళకి ఇవ్వాలా వాడి రక్షణ పొందకపోతే ఆయన రాజ్యంలో ఆయన ఎదుట ఎట్లా ఉంటాడు పాపి ఆయన ఎదుట నిలబడగలరా పాపులు ఏమైపోతారు ఆయన రాకడప్పుడు చూడండి ఆయన రాకడప్పుడు ఈ పాపంలో ఉన్న వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది చూడండి అగ్నిగ అందకంలో పడబెడతారు పరిశుద్ధులే ఆయన ఎదుట ఉండగలుగుతారు కానీ ఈయన వీళ్ళు ఆయన్ని దేవుడనే ఒప్పుకోలేకపోతున్నారు ఆయనలో రక్షణ మన ప్రభు ఆయనలో మారుమనసు పొంది నువ్వు బాప్తీసమే పొందుకోలేకపోతుంటే నీ భక్తి ఎవరికి కావాలా ఇలా భక్తి కాబట్టి వీళ్ళంతా వేషధారకుల జీవితాలు ఎన్ని కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రభు చూస్తే వాళ్ళ మొహన ఉమ్మి వేస్తాడు ఇలాంటి వాళ్ళని చూస్తే ఎవరు ఈ అన్ని తెలిసి దేవుడని తెలిసి అని లోకంలో ఎందుకు జన్మించిండో తెలిసి ఆ రక్షణ ఎందుకో తెలిసి బాప్తీసం ఎందుకో తెలిసి అయినా తీసుకోకుండా వచ్చి ప్రార్థనలు చేస్తూ వచ్చి దేవుని పాటలు పాడేవాళ్ళు వచ్చి మందిరాలకు వచ్చే వాళ్ళంతా వీళ్ళంతా నులివెచ్చని జీవితం వీళ్ళని చూస్తే ప్రభు ఉమ్మి నీకు వాక్యం తెలుసు ఆత్మలో ఎట్లా జీవించాలో తెలుసు దేవుని స్వరం అంటే ఏందో నీకు తెలుసు నువ్వు ఎట్లా పరిశుద్ధంగా జీవించాలో తెలుసు దేవునికి విధేయత ఎట్లా చూపించాలో తెలుసు ఆయనకి ఏ విషయంలో కోపం వస్తుందో తెలుసు ఆయనకి ఈ దేని విషయంలో ఉగ్రత చూపిస్తాడో తెలుసు ఇన్ని తెలిసి కూడా ను పాపం చేస్తే రక్షణ పొంది కూడా నిన్ను చూసి కూడా ఉమ్మి చూడండి తెలియని వాడి మీద ఉమ్మేస్తాడు వాడికి ఎందుకు రక్షణ తీసుకోవాలో తెలిసి కూడా వాడు తీసుకోవట్లా భక్తి చూపిస్తాడు వీడు కూడా అంతే రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించాలో తెలుసు కానీ పరిశుద్ధమైన జీవితం జీవించకుండా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు ఆ పాటలు పాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు భక్తి పరుల్లాగా వేషధారకుల్లాగా ఉన్నాడు వీళ్ళిద్దరిని చూస్తే ఆయన ఉమ్మి వేస్తాడు మన ప్రభు ఎందుకు అసహించుకుంటారు వీళ్ళని చూస్తే కాబట్టి మనమైతే చూడండి దేవుని సువార్థం మనమైతే ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇంకా అనుమానం లేదు అందులో నువ్వు నేను కల్పించుకొని వాక్యాల తారుమారు చేసి నువ్వు సమర్థించుకున్నట్టు చెప్తే నీకు వస్తుంది శిక్ష ఆయన శాపం ఉగ్రత నీ మీద వస్తుంది కొంతమంది ఇట్లా సమర్థించుకొని వాక్యాలు చెప్తున్నారు పాపిని పాపాన్ని చూపించాలా కానీ పాపాన్ని కప్పిపుచ్చితే నువ్వు వాడికన్నా భయంకరమైన దేవుని దొంగవి వాక్యము సత్యాన్ని సత్యమే ప్రకటించాలా నీ తల్లి అయితే ఏంది నా తండ్రి అయితే ఏముంది నా బిడ్డ అయితే ఏముంది నా అన్న అయితే ఏముంది నా తోటి సేవకుడు అయితే ఏంది నా తమ్ముడు అయితే ఏముంది గొప్ప సేవకుడు అయితే ఏంది ధనవంతుడు అయితే ఏంది ఎవడైతే ఏముంది వాడు పాపి అయితే పాపాన్నే చూపించాలా వాక్యం ద్వారా వాడు నొచ్చుకుంటాడను వాడు బాధపడతాడను లేదంటే నిన్ను దూరం అవుతాడను నువ్వు వాక్యాన్ని తారుమారు చేసి నువ్వు ప్రకటిస్తే నీ మీద ఆయన ఉగ్రత ఆయన శాపం వచ్చి పడుతుంది నీ మీద ఎవరైతే ఈ రీతిగా వాక్యాలు ప్రకటిస్తున్నారో దేవుని సత్యాన్ని మొత్తం తారుమారు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఊహలతో కల్పించుకొని వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తే నీ అందరికీ భయంకరమైన రోజు రాబోతుంది ఎవరైతే ఈ రీతిగా ఈ లోకంలో ఉన్నారో వాళ్ళందరికీ భయంకరమైన దినం రాబోతుంది ఎవడు ఆ దినం నుంచి వీళ్ళని కాపాడలేడు ఎందుకు వీళ్ళంతా ఆయనకి వెన్నుపోటు పడిచిన దొంగలు ఆయన సత్యాన్ని ప్రకటించకుండా కప్పిపుచ్చినారు మోస జనాల పాపాలను వాళ్ళ సొంత స్వార్థాల కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాక్యాన్ని తారుమారు చేసి ప్రకటించిన దొంగలు వీళ్ళంతా ఈ దొంగలందరికీ చూడండి ఒక దినం రాబోతుంది వీళ్ళంతా భయంకరంగా ఉంటారు ఆ దినం ఎందుకు ప్రభు అంత ఆగ్రహంతో చెప్పాలంటే చూడండి నిన్ను సేవకుడిగా పెట్టింది మనుషులకి వాళ్ళ బలహీనతలు వాళ్ళ పాపాలను వాళ్ళ జీవితాలను చూపించడానికి అది నువ్వు చూపించకుండా సమర్ధించి నువ్వు దాన్ని చూడండి నువ్వు చెబితే నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు ఎట్లా ప్రకటించినట్టు కాబట్టి ఎందుకు ప్రభు నీకు ఈ మాట చెబుతుందంటే నువ్వు సత్యమే ప్రకటించాలా అది ప్రకటిస్తే రాళ్లతో కొట్టని కర్రలు తీసుకొని వచ్చి చంపని చూడండి నీ మీద వాళ్ళు వచ్చి తిరుగుబాటు చేయని నీ ప్రాణమే పోయినా పర్వాలేదు కానీ దేవుని సత్యమే ప్రకటించబడాలను నీకు శ్రమ తగులుతుందనో నిన్నేదో రాళ్ళు తీసుకొని కొడతానో లేదా నిన్నేదో చంపుతారనో నువ్వు అవన్నీ దలుచుకొని నువ్వు తెలివి గల్లవాడిలాగా నీ సొంత జ్ఞానం పెట్టి బుద్ధిమంతుల్లాగా వాక్యం ప్రకటిస్తే నువ్వు ఆయన సత్యాన్ని దొంగలించిన దొంగవి నువ్వు నువ్వు ఒక అబద్ధికుడివి నీ నిన్ను నువ్వు సేఫ్టీగా ఉండి వాక్యాన్ని మార్చిన అపవాది నువ్వు ఒక దుర్మార్గులు వీళ్ళంతా దొంగలు ఎందుకు ప్రభు చెప్తుండంటే ఎన్ని వచ్చినా నీ పానమే పోవాలా గాని సత్యమే ప్రకటించబడాలా సత్యమే ఈ లోకంలో ప్రకటించబడాలా ఇంతకాలం అంతా అబద్ధము అందుకే అందరికీ చూడండి ఈ అప అపవాదులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ యొక్క వీళ్ళందరూ భయంకరమైన దినము రాబోతుంది వీళ్ళంతా సిద్ధపడి ఉండాలి ఆ దినము ఆ రోజు వీళ్ళని విడిచిపెట్టాడు ప్రభువు చూడండి ఆయనని పొడిచిన వాళ్ళు వెన్నుపోటు పొలిచిన వాళ్ళు ఆయన నామాన్ని అడ్డు పెట్టుకొని దురాశ కలిగి ధనాపేక్ష కలిగి స్వార్థంతో చేసిన వీళ్ళందరినీ ప్రభువు విడిచిపెట్టడు ఎందుకంటే వీళ్ళ వల్ల ఆయన నామము దూషింపబడింది ఆయన సత్యాన్ని మరుగు చేసి పడేసిండ్రు అబద్ధాలను తీసుకొచ్చు ఏర్పరిచిన వాళ్ళందరినీ మోసపరిచిండ్రు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళకి అంతమ అవ్వక తప్పదు కాబట్టి చూడండి వ్యూహాను రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం ఏముందంటే శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్య ఉన్నది నువ్వు శరీరకంగా మూలంగా జన్మిస్తే నువ్వు శరీర సంబంధివే నువ్వు ఈ లోకస్థుడివే ఈ లోకమే అంతమైపోబోతుంది నువ్వు కూడా అంతమైపోబోతున్నావు ఎవరైతే శరీరంగా నడుచుకున్నారు శరీర క్రియలతో నడుచుకున్నారు శరీర కోరికల కొరకు దేవుని సత్యాన్ని కూడా మరుగు చేసిండ్రు ఈ లోకాన్ని వెంబడించినారు ఈ లోకం మతపరమైన ఆచారాలను వివరించినారు ఈ లోకస్తుల్లాగా జీవించినారు ఈ లోకమే అంతమైపోబోతుంది ఈ లోకాన్ని ప్రేమించిన వీళ్ళు కూడా అంతమైపోబోతున్నారు కానీ ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ్యున్నది నువ్వు ఆత్మ మూలంగా జన్మించిన వాడివైతే ఆత్మ విషయంలో నువ్వు దీనుడమైన వాడివైతే నీవు ఈ లోకము ఇదంతా అంతమైపోయినా నీకొక రాజ్యం ఇచ్చిండు పరలోక రాజ్యము అక్కడ ఉంటావు తండ్రితో అక్కడ ఆయనతో నువ్వు ఉంటావు ఈ లోకంలో ఉంటే ఈ లోకమే ఉండదు ఇది అంతమైపోక తప్పదు ఆ లోకాన్ని ప్రేమించిన నువ్వు ఈ లోకస్తుల్లాగా జీవించిన నువ్వు ఈ లోకమే పోయినప్పుడు నువ్వు కూడా పోతావు అన్నట్టు కానీ ఈ లోకాన్ని నువ్వు అసహించుకొని నువ్వు పరదేశ్యుడు ఒక యాత్రికుడు అనుకున్న నువ్వు నీ యొక్క ఇల్లు ఎక్కడ ఉంది పరలోకం ఆ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే నీకు అక్కడ ఉంటది అక్కడ ఏమీ ఉండదు ఇక్కడనే ఉంటది మొత్తం అంతం కాబట్టి నీవు అక్కడ సిద్ధపడి ఉన్న వాడి అయితే నీకు ప్రభు అక్కడ ఏర్పరిచండు ఇల్లు ఇక్కడ కాదు కాబట్టి చూడండి యోహను రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినము మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు నూతనంగా శిశువులాగా జన్మించాలా ఆయన అందరూ నూతనంగా శిశువులాగా జన్మించాలనే ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు మన కొరకు ఆయన ఒక గొర్రె పిల్లలాగా గొర్రెలాగా బలిచిండు మన ప్రభు ఎందుకు నువ్వు నూతనంగా జన్మించాలనే నీ పాపపు జీవితం నుంచి నువ్వు పరిశుద్ధం అవ్వాలనే కానీ నువ్వు అది చేయడానికి కూడా ఈ దినం మనుషులకి బహు కష్టంగా ఉంది చూడండి ఎందుకు ప్రభు నీకు చెప్తుండంటే నువ్వు కొత్తగా జన్మించాలా అంటే నువ్వు రక్షణ పొందితేనే రక్షణ పొందని వాళ్ళంతా రక్షణ పొందితేనే కొత్తగా నూతనంగా జన్మించగలరు శిశువులాగా అప్పుడే పుట్టిన బిడ్డలాగా నువ్వు జీవించగలవు పుట్ట లేదంటే నీ పాపాలు నీ దోషాలు చూడండి నీ తల్లిదండ్రుల పాపాలు వాళ్ళ తల్లిదండ్రులు నీ తరతరాల పాపాలన్నీ నీకేం చేస్తాయంట నిన్ను పాపిస్టి వాళ్ళలాగా చేసింది ఆ పాపాలన్నిటి నుంచి తుడిచి మన ప్రభు ఈ లోకంకి జన్మించిండు నిన్ను నూతనంగా కొత్తగా జన్మించాలనే ఆయన ఈ లోకంకి జన్మించండు ఆ పిలుపు నువ్వు ఎట్లా మర్చిపోతావు ఆ పిలుపు నువ్వు ఎందుకు మర్చిపోయినావు మర్చిపోయిన ఎట్లా నువ్వు పాటలు పాడగలుగుతున్నావు ఎట్లా ఆయన మందిరానికి వచ్చి ప్రార్థించగలుగుతున్నావు నీకు తెలియదా ఇది నీకు తెలుసా తెలియదా తెలిసి కూడా నువ్వు రక్షణ పొందలేకపోతున్నావంటే నువ్వు అజ్ఞానివా జ్ఞానివా నువ్వు దరిద్రుడివా ఐశ్వర్యవంతుడివా ఎవరు నువ్వు చూడండి నీకు ఆశీర్వాదం ఇచ్చిండు తండ్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు నిత్య ఇచ్చిండు నీ ఆత్మకి దాన్ని పొందుకోకుండా నువ్వు శరీరాన్ని ప్రేమించి ఒక కపటదారిలాగా వచ్చి ఒక వేషధారకులాగా వచ్చి నీ పెదాలతో నువ్వు ప్రార్థిస్తే నీ పాపపు జీవితాన్ని ఆయన దగ్గర వచ్చి ఒప్పుకోకుండా ఆయన ఎదుట నువ్వు మారు మనసు పొందకుండా ఆయన క్షమాపణ నువ్వు పొందకుండా ఆయన కనికరమే నువ్వు పొందకుండా నీ అపరాధాలకు క్షమాపణ రాకుండా నువ్వు ఎంత భక్తి పరుళ్లాగా ఎవరికి లాభము దానివల్ల నీకే లాభం లేదు చూడండి వీళ్ళకే లాభం లేదు రక్షకుణ్ణి నమ్మలేదు వీళ్ళు జీవం దేవుణ్ణి నమ్మలేదు వీళ్ళు ఆయననే దేవుడు ఆయననే నీ కొరకు మరణించినప్పుడు ఆయన కొరకే నువ్వేం చేయాలా రక్షణ పొందాలా లేదా ఆయన నువ్వు రక్షన పొందలేకపోతున్నావంటే నువ్వు దరిద్రుడువా లేకపోతే ఎవరు నువ్వు కాబట్టి ప్రభు చెప్తుంది ఏంటంటే మనమంతా కొత్తగా జన్మించాలా మనమంతా నూతనమైన శిశువులాగా అవ్వాలా అందుకే ప్రభు ఈ లోకంలో జన్మించిండు నీ పాపాలన్నిటినీ తుడిచిపెట్టి నీ కొరకు ఆయన బలిగా అర్పించిండు ఆయన ఒక బలి మన పాపాలకే విడుదల ఇచ్చింది మన పాపపు జీవితాన్నే సమాధి చేసేలాగా చేసింది కానీ అది నువ్వు చేయలేకపోతున్నారు ఈ లోకమంతా చూడండి సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటే ఎక్కడా పోతుంది సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్థ కాబట్టి మన పిలుపును మనం మర్చిపోవద్దు నీ పిలుపు నా పిలుపు ఈ లోకంలో ఉన్న పిలుపు ఒక్కటే అందరినీ మనం రక్షణలోకి నడిపించడమే ఆ పిలుపు నువ్వు మర్చిపోవద్దు నువ్వు రక్షణ ఇవ్వాలా అనేకుల్ని రక్షణలోకి నడిపించాలా రక్షణ పొందిన ఆయన ప్రేమను రుచి చూసిన ఆ రుచి అందరికీ చూపించాలా నీలోనే ఆ రుచిని పెట్టుకుంటే నువ్వు ఒక ఏమవుతావు నువ్వు మోసగాడివి అయిపోతావు చూడండి స్వార్థపరుడివి నువ్వు కానీ ఆ రుచి అందరికీ చూపించాలా నువ్వు పొందిన వెలుగు అనేకులకు నువ్వు నింపాలా నువ్వు పొందిన రక్షణ అనేకులకు రక్షణ ఇవ్వాలా అది నీ పిలుపు మర్చిపోతున్నావు నీకు జ్ఞాపకం చేస్తుండ ప్రభు ఈసారి జ్ఞాపకం చేయుడు ఆయన నిన్ను పూర్తిగా మనల్ని నిర్మూలం చేసి పడేస్తాడు మన ప్రభు నీకు చెప్పి చెప్పి నువ్వు వినకపోతే నిన్ను నన్ను మనలందరినీ నిర్మూలం చేస్తాడు ఎందుకంటే మనం గ్రుడ్డి వాళ్ళలాగా ఉంటే చీకటి వాళ్ళలాగా మనం ఉంటే ఆయన కోపము ఆయన ఉగ్రత ఈ చీకటి సంబంధం అయిన వాళ్ళ మీద పడుతుంది నువ్వు వెలుగు సంబంధిలాగా ఉండు వెలుగు నువ్వైతే చీకటిని పారద్రోలు చీకటి శక్తులను నువ్వు పారద్రోలు చూడండి ఎందుకు నీకు నాకు చెప్తుందంటే అందరినీ మనము నూతనంగా జన్మించే శిశువులాగా చేయాలా అంటే నువ్వు కనాలా నువ్వు గొడ్రాల్లాగా ఉండొద్దు నేను కనమని చెప్తుండు ప్రభు నువ్వు గొడ్రాల్లాగా ఉంటే ఎట్లా చూడండి కొత్తగా జన్మించిన శిశువులాగా అంటే నువ్వు కంటేనే కదా కొత్తగా జన్మించే శిశు వచ్చేది కనకపోతే ఎక్కడి నుంచి వస్తుంది శిశు అంటే నువ్వు ఆత్మలను కనాలా నువ్వు గొడ్రాల్లాగా ఉండొద్దు ఎంతకాలం కాలం లాగా ఉంటావు ఎన్ని సంవత్సరాలు నువ్వు గొడ్రాల లాగా ఎప్పుడు నువ్వు గర్భం ధరించి పిల్లలను కంటావు నువ్వు ఇంకా గొడ్రాల లాగా ఇంకా ఎంతకాలం గొడ్రాలతనంగా ఉంటావు నువ్వు నీకు దేవుడు ఇస్తుండడు నువ్వు కనమని చెప్తుండు కాబట్టి నువ్వు ఆత్మలను కనాలా అందరి శిశువులను ప్రభువులోకి రక్షణ ఇచ్చిన ప్రతి ఒక్కరు నూతనంగా జన్మించిన శిశువులాగా అవుతారు ఆ శిశువులంటే నువ్వు కన్నవే కాబట్టి ను కనాలా కాబట్టి మనకు ఎందుకు చెప్తుందంటే ప్రభు మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు కాబట్టి వ్యూహాను రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనం ఏముందంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధింపవలను మన ప్రభు ఆత్మ ఆయన ఆత్మ చీకటి జలములపై అల్లాడుతుంటే ఆయన వెలుగు కమ్మంటే వెలుగు అయిపోయింది కాబట్టి నీ జీవితంలోకి ఆ వెలుగు దినం ఆ వెలుగు ఏం చేయాలా అనేకుల జీవితాల్లో వెలుగును నింపాల కానీ నువ్వేమో వెలుగు నింపి నువ్వు వెలుగు మంత్రులాగా ఉండి చీకటి వాళ్ళు చీకటిలాగానే ఉండిపోతున్నారు కాబట్టి మన ప్రభు ఆత్మ గనుక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలా ఆత్మతో సత్యం అంటే మన ప్రభువే సత్యము ఆయనను ఒప్పుకున్నవాడు ఆయనని పోలి నడుచుకున్నవాడు ఆయన వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళే ఉన్నట్టు గుట్టిగా చర్చీకొచ్చి ప్రార్థన చేస్తే నువ్వు సత్యంతుడువా నువ్వు బుద్ధిమంతుడువా కాదు కదా చూడండి ఆయన రక్షణ పొందడానికే నువ్వు అనుమానించేవాడివి నువ్వు సత్యవంతుడువా బుద్ధిమంతుడవా కాదు కదా కాబట్టి మనము రక్షణ పొందిన మనము ఆయన ఆత్మను పొందుకుంటేనే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే నువ్వు సర్వసత్యంలోకి పోగలవు కాబట్టి పరిశుద్ధాత్ముడుగా నువ్వు పొందుకున్నప్పుడే నువ్వు సత్యంలో ఉండగలవు అప్పుడే నువ్వు సత్యంతో ఆయన ఆత్మ నీలో ఉంటే ఆ ఆత్మతో నువ్వేం చేస్తావు సత్యముతో ఆయనని ఆరాధించగలవు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది పరిశుద్ధాత్ముడి అభిషేకం ఉంటేనే నువ్వు శరీర క్రియలను విడిచిపెట్టగలవు పరిశుద్ధాత్ముడి నీలో ఉంటేనే నువ్వు ఈ అసహించుకోగలుగుతావు కాబట్టి మనము తండ్రిని ఆరాధిస్తే ఆయన అభిషేకం పొందుకొని మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనని ఆరాధించాలా చూడండి మనము ఆత్మతో సత్యముతోనూ మన ప్రభుని ఆరాధించాలా కాబట్టి చూడండి నేను తండ్రిని యోహోను రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చినము నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించను సత్య స్వరూపి అనుగు ఆత్మ పరిశుద్ధాత్మ నిన్ను సర్వ సత్యంలోకి నడిపించగలదు ఆ అభిషేకం నీకు లేకుండా ఆ ఆత్మను పొందుకోకుండా నువ్వు ఎంత ప్రార్థించినా నువ్వు ఎంత చేసినా నువ్వు లేనట్టే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలా పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నీకు బుద్ధి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నీకు వివేచన పరిశుద్ధాత్ముడు ఉంటేనే నీకు స్వతంత్రము బానిసత్వం నుంచి పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నీ పాప జీవితం సమాధి అవుతుంది పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే ఆత్మఫలములు ఇవన్నీ ఆత్మ ఫలములు మన ప్రభు సత్యవరూపి కాబట్టే పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటేనే నువ్వు వాక్యాన్ని సత్యాన్నే ప్రకటించగలవు లేదంటే నువ్వు ప్రకటించలేవు శరీర సంబంధమైన కాబట్టి నువ్వు శరీరకంగా వాక్యాన్ని ప్రకటిస్తావు సత్యాన్ని ప్రకటించలేవు నీకు గుడ్డితనం వస్తుంది ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడూ ఆత్మను వివేచించలేరు కానీ ఆత్మలో ఉన్నవాడు శరీరాన్ని కూడా వివేచించగలడు ఆత్మలో ఉన్నవాడు మనుషులను వివేచించగలడు ఆ ఆత్మలను పరిశీలించగలడు పరిశోధించగలడు కాబట్టి నువ్వు శరీర క్రియలతో నిండి ఉండి శరీరం అనే ను ఈ లోకం అనే ముసుగు తగిలించుకొని నువ్వు ఉంటే ను ఆత్మను ఎరగలేవు ను సత్యాన్ని ఎరగలేవు అందుకే ఆయన మీకు ఆదరణ కర్తను ఇచ్చిండు మన ప్రభువు ఆ ఆత్మ నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తుంది మోసపరిచే ఆత్మల నుంచి నిన్ను రక్షిస్తుంది భ్రమపరిచే ఆత్మల నుంచి నిన్ను రక్షిస్తుంది పాపపు జీవితం నుంచి నిన్ను వేరు చేసి నీకు నిజమైన మార్గము త్రోవను చూపిస్తుంది నీకు ఆదరణ ఇస్తుంది కాబట్టే ప్రభు మనకు చెప్తున్నాడు ఆయన ఎందుకు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ చూడండి ఎల్లప్పుడూ నుండుటకాయి ఆయన వేరొక ఆదరణకర్తను మన ప్రభువే చూడండి ఆయన కుమారుడుగా ఆయన మరణించి మళ్ళీ ఆయన ఆత్మగా వెళ్ళి ఆ ఆత్మ మనతో ఉన్నాడు ఎల్లప్పుడూ చూడండి ఆయన తండ్రిగా ఆయన ఉన్నాడు మనకి ఆత్మరూపీ దేవుడిగా మనకు ఉన్నాడు మనకి సత్యాన్ని బోధిస్తుండవు ఎప్పుడు నీలోకి ఆయన రావాలా నీ పాప జీవితం నుంచి నీకు విడదలవు నువ్వు ఒప్పుకున్నప్పుడే నీలో ఉన్న కాఠిన్యం నీ హృదయంలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడే నీకున్న ముసుగును నువ్వు తొలగించుకున్నప్పుడే అప్పుడే ఈ ఆదరణకర్త సత్య స్వరూపి అయిన దేవుడు నీకు నీలోకి వస్తాడు ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే నీ పాపాలను ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడే నువ్వు మారు మనసు పొందినప్పుడే నువ్వు క్షమాపణ ఆయన క్షమాపణ నువ్వు పొందినప్పుడే ఆయన కరికరమ పొందినప్పుడే ఆయన నామంలో నువ్వు బాప్తీసం పొందినప్పుడే చూడండి కాబట్టి ఆయన దీనులై ఉండమన్నది ఎందుకంటే ఈ సత్య స్వరూపి అయిన ఆత్మను పొందుకోవడానికి ను దీనుడుగా ఉండాలా కనిపెట్టుకొని ఉండాలా నువ్వు కనిపెట్టుకుంటుంది ఈ దినం దేని కొరకు అడుగుతుంది దేని కొరకు వెతుకుతుంది ఏమి కొరకు లోకం కొరకు వెతికితే నువ్వు లోకంతో నింపుకుంటే ఈ లోకమే అంతమైపోతుంది దానిలో నువ్వు ప్రాయసపడిన ఆ లోకంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు కానీ నువ్వు ఆత్మలో దీనుడై ఈ సత్య స్వరూపి అయిన ఆత్మను నువ్వు పొందుకుంటే నీకు నిత్య జీవము చూడండి నువ్వు నిత్య జీవము పొందుకుంటావు కాబట్టి మన ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే ఆత్మ విషయమై వారు దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది కాబట్టి నువ్వు ఈ దినము దీనంగా దేని గురించి ప్రాధేయపడుతున్నావు ఈ ఆత్మను పొందుకోవడానికి మనం ప్రభు ఎందుకు ప్రాధేయపడాలా ఈ సత్య స్వరూపి ఆత్మను పొందుకోవడానికి ప్రాధేయపడాలా ఈ ఆత్మ ఉంటేనే నువ్వు ముద్రించబడతావు చూడండి ఆయన బిడ్డలు ఎవరో ఆయన ఎరుగుతే ఎట్లా ఎరుగుతాడు ఆయన ఆత్మ ఏ బిడ్డలో ఉంటే ఆ బిడ్డనే ఆయన ఆత్మ ప్రభు ఆ ప్రభు ప్రార్థించినంత మాత్రాన వాక్యాన్ని ప్రకటించినంత మాత్రాన ఇరవై నాలుగు గంటలు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ నీలో లేకపోతే ను ఆయన వాడివి కాదు కాబట్టి ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఎవరిలో ఉంటదో వాళ్ళనే ఆయన ఎరుగుతాడు ఎందుకంటే ఆయన మనలో నివసిస్తున్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డలను ఆయన ఎరుగుతాడు ఆత్మ పొందిన నువ్వు తండ్రిని ఎరుగుతావు ఆయన స్వరం వింటవు ఆయనను వెంబడిస్తావు నువ్వు పాపాన్ని చూసి నువ్వు అసహ్యంచుకుంటావు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా నువ్వు ధైర్యంగా స్వార్థని ప్రకటిస్తావు సత్యాన్ని నువ్వు సత్యం ప్రకటిస్తే ఈ పాస్ట్రాలు వచ్చి రాళ్లతో నువ్వు సత్యం ప్రకటిస్తే వాడు వాక్యం కనకుండా వెళ్ళిపోతాడను నువ్వు సొంత జ్ఞానంతో నీ సొంత బుద్ధితో నీ సొంత తెలివితేటలతో నీకు నువ్వు ఊహించుకొని కల్పించుకొని నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తే నీకు ఆయన ఉగ్రత నీ మీదకి రాబోతుంది చూడండి ఈ ప్రవచనాలన్నీ మనుషుల ఈచ్ఛలను బట్టి కలగలేదు మనుషుల ఊహలను బట్టి కలగలేదు పరిశుద్ధాత్ముడు ద్వారా అంటే ఈ సత్య స్వరూపైన ఆత్మ ద్వారానే అది సాధ్యమైంది కాబట్టి నువ్వు సత్యాన్నే ప్రకటించాలా చూడండి నీతో ఉన్న వాళ్ళు దూరం అయిపోతారని నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావా అబద్ధాన్ని చెప్తావా నువ్వు వాక్యాన్ని తారుమారు చేసి ప్రకటిస్తావా నువ్వు ప్రకటిస్తే మన ప్రభు మనల్ని విడిచిపెట్టడు ఎవరిని విడిచిపెట్టడు మన ప్రభు చూడండి ఎవడు ఆయన కోపం నుంచి తప్పించుకోలేడు నువ్వు ఎక్కడికెళ్ళినా కొండల్లోకి వెళ్ళినా లోయల్లోకి వెళ్ళినా గృహల్లో దాంకున్నా నువ్వు ఎక్కడికెళ్ళినా నిన్ను విడిచిపెట్టడు ఎందుకంటే ఆ నాలుగు దూతలు నిన్ను ఎటు కాబట్టి ఆ దూతలు నిన్ను ఆపాలంటే మన ప్రభు నీకు ఆజ్ఞ అధికారం ఇవ్వాలా వాటికి నిన్ను పట్టుకోవద్దని ఎప్పుడు అవి నిన్ను పట్టుకోకుండా నీకు ప్రభు వాటికి ఆజ్ఞ ఇవ్వగలడంటే ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ నీలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడే నువ్వు సత్యాన్ని ప్రకటించి ఆయన పట్ల నువ్వు భయభత్తులు కలిగి ఆయన పట్ల నువ్వు విధేయత కలిగి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించినప్పుడే అప్పుడే నువ్వు ముద్రించబడతావు నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినంత మాత్రాన చూడండి నేను యాభై వేల నుంచి సువార్తని ప్రకటించినంత మాత్రాన నేను గొప్ప చర్చి కట్టి లక్షల మందికి వాక్యాన్ని చెప్పినని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నువ్వు ముద్రించబడవు చూడండి ఆయన సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి ఆయన వాక్యానుసారంగా నడుచుకున్న వాళ్ళనే ఆయన పట్ల విధేయత కలిగి జీవించిన వాళ్ళనే ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళనే ఆయన ముద్రించుకుంటాడు ముసుకు వేసుకొని హృదయమంతా కాఠిన్యంతో నింపుకొని చూడండి నీ శరీర క్రియలతో నువ్వు నింపుకొని ప్రభువా ప్రభువా ప్రభువా ప్రభువా నీ నువ్వు ప్రార్థన చేసిన నువ్వు నాకు అసహించుకుంటాడు నిన్ను చూస్తే ప్రభు ఉమ్మి వేస్తాడు నీ మీద నీ ముఖం మీద చూడండి నీ ముఖం మీద నా ముఖం మీద మన ముఖం మీద నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా వాక్యానుసారంగా నడుచుకోకుండా ఆయన ఇచ్చిన పిలుపును నువ్వు మర్చిపోయి నువ్వు సత్యాన్ని ప్రకటించకుండా వేషధారకుళ్లాగా లోకాన్ని ప్రేమించి ఆయన క్రీస్తని ముసుగు తగిలించుకొని నువ్వు ప్రకటిస్తే నిన్ను చూసి ప్రభు ఉమ్మి చూడండి మనల్ని చూసి మన ప్రభు ఉమ్మి ఎందుకు నువ్వు ఒక దొంగవి కాబట్టి ఆయన పట్ల నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నీకు కృతజ్ఞత లేదు కాబట్టి ఆయన అంటే నీకు భయం లేదు కాబట్టి నువ్వు పాపం చేయగలుగుతున్నావు ధైర్యంగా కాబట్టి నీ జీవితాన్ని ఎవరు చూడలేదనుకుంటున్నావేమో నీ హృదయాన్ని ఎవరు చూడలేకపోతున్నారు అనుకున్నావేమో నువ్వు వేషధారకుడిగా ఉన్నది ఎవరు చూడలేకపోతున్నారేమో అనుకున్నావేమో నా తండ్రి కన్నులు చూస్తున్నాయి ఈ లోకం నిన్ను చూసి నువ్వు తోడేలవని ఎవరు చూడలేకపోతున్నారేమో కానీ నా తండ్రి కన్నులు చూస్తున్నాయి తోడేలని గొర్రెలాగా వచ్చిన తోడేలన్నిటినీ చూస్తున్నాడు నా తండ్రి ఏది నిజమైన గొర్రె ఆయన గొర్రె ఏది అయన తోడే లేదో కూడా చూస్తుండడు ప్రభు మనుషులకి కనబడట్లేదు గాని నా తండ్రి కన్నులకి కనిపిస్తుంది కాబట్టి చూడండి ఆయన ఎందుకు చెప్పిండంటే సత్య స్వరూపి అయిన ఆత్మను మనం పొందుకోవాలా ఆత్మనే నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తుంది కాబట్టి చూడండి వ్యూహను రచన పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఆరో చూడండి తండ్రి యొద్ నుండి మీ యొద్ధకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును యోహను రచన పత్రిక పదారో అధ్యాయము పదమూడో వచ్చినము అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును ఆయన తానంతటే తాను ఏమి బోధింపక వేటిని విను వాటిని బోధించు సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే భవిష్యత్తును చూడగలుగుతావు చూడండి ఆయన నిలో ఉంటేనే నువ్వు సత్యంలో ఉండగలవు నువ్వు విశ్వాసంలో బలంగా ఉండగలవు నిరీక్షణ కలిగి నువ్వు ఉండగలవు శ్రమలు నువ్వు ఓర్పు కలిగి ఉండగలవు చూడండి నిరీక్షణ కలిగి నువ్వు సంతోషించగలవు ప్రార్థనలు నువ్వు పట్టుదల కలిగి ఉండగలవు మెలుకుగా ఉండగలుగుతావు నువ్వు చూడండి లోకాన్ని నువ్వు ప్రేమించకుండా ఈ లోకాన్ని నువ్వు అసహించుకోగలుగుతావు చూడండి శ్రమలు వచ్చినా కష్టాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత శత్రు సైన్యం నీ మీద వచ్చినా కానీ నీ ప్రాణాన్ని కూడా నా తండ్రి కొరకు నువ్వు వదులుకోగలుగుతావు ఎందుకు ఆయన సత్యాన్ని ప్రకటించడం కొరకు నీ ప్రాణాన్ని కూడా నువ్వు విడిచిపెట్టగలవు ఎప్పుడు ఆయన ఆత్మ నిల ఉంటే ఆయన నిల ఉంటే ఎందుకంటే నువ్వు నీ నోటితో సత్యమే ప్రకటిస్తావు ప్రభుకి మహిమకరంగానే నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావు కానీ ఆయన ఆత్మ నిల లేకపోతే శరీర మనుషులకు సంబంధటు నీకు నువ్వు సొంత ఆలోచనలు పెట్టుకొని నీకు నువ్వు సొంత తలంపులు పెట్టుకొని నీ సొంత బుద్ధి వాడి నీ సొంత తెలివితేటలు వాడి సొంత నీ జ్ఞానం వాడి నువ్వు వాక్యాలను దాన్ని తారుమారు చేసి నువ్వు సత్యం ప్రకటిస్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటది నిన్ను హెచ్చరిస్తున్నాడు నన్ను హెచ్చరిస్తాడు ఈ సృష్టిని హెచ్చరిస్తుండడు నా తండ్రి ఎందుకంటే ఆయన రాకడకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాల మనం స్వస్థ బుద్ధి తెచ్చుకోవాలా కాబట్టి చూడండి ఎందుకు మన ప్రభు మనకి ఈ మాటలు చెప్తుందంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సురు శరీరానుసారమైన మనస్సు ఏమంట మరణము చూడండి ఆత్మానుసారులు వేటి మీద మనసు ఉంచుతారు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారంట ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరు ధర్ములు వాళ్ళు పరలోక రాజ్యము వారిది వారికి ఇచ్చేసిండు తండ్రి ఆయన రాజ్యాన్ని ఎవరు ఆత్మ విషయమై దీనులైన వారిని చూడండి ఆత్మానుసారులు ఎట్లా ఉంటారు ఆత్మకు సంబంధించిన విషయాల మీద మనస్సు పెడతారంట చూడండి శరీరానుసారులు శరీరముల మీద మనస్సు పెడతారు ఈ శరీరం సంబంధించిన సుఖభోగాలకు మనసు పెడతారు లోకాన్ని మీద ప్రేమించి మనసు పెడతారు కామంతో ఉంటారు అపవిత్రతతో ఉంటారు జాగత్వంతో ఉంటారు అహంకారంతో ఉంటారు గర్వంతో ఉంటారు చూడండి ధనాపేక్ష కలిగి ఉంటారు దురాశ కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు ఎట్లా ఉంటారంట శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు నా తండ్రి బిడ్డలు వీళ్ళంతా కాబట్టి వీళ్ళు ఎట్లా ఆయన ఎందు మనస్సు ఉంచుతారంట దీనంగా ఆత్మ విషయం ఉంటారంట వీళ్ళు దీనులు వీళ్ళే కదా ఎందుకు ఆత్మ విషయంలో కనిపెట్టుకొని ఉంటారు వీళ్ళు శరీర క్రియలన్నిటినీ వీళ్ళంతా చూడండి విసర్జించుకొని శరీర క్రియలన్నిటినీ నిన్ను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన పనుల మీద వాటి మీద మనస్సు ఉంచుతారంట ఎందుకు మన ప్రభు మన తండ్రి సత్య అయిన ఆత్మను చూడండి మన ప్రభువే సత్యం ఆయననే మార్గము ఆయననే సత్యము ఆయననే జీవం ఆయన ద్వారానే నీకు పునరుద్ధానం చూడండి ఆయన ద్వారానే నీకు నిత్య ఆయన ద్వారానే నీకు ఆశీర్వాదం ఎవరి ద్వారా మన ప్రభు మన రక్షకుడు మన ప్రభు అయిన అనే తండ్రి ద్వారానే కాబట్టి ఈ శరీరానుసారులు ఎట్లా ఉంటారంట శరీర విషయముల మీద మనసు పెడతారంట ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళ ప్రార్థనలన్నీ ఈ శరీర సుఖభోగాల కొరకే ప్రార్థనలు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది ఎప్పుడు వాళ్ళ నోటితోటి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ప్రార్థన చెయ్యరు కానీ ఎందుకు తండ్రి నీకు నాకు చెప్తుండే మనమైతే ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలా ఎందుకు చూడండి శరీరాను శరీరానుసారమైన మనస్సు ఏమిస్తదంట మరణం ఇస్తదంట కానీ ఆత్మానుసారమైన మనసు ఏమిస్తదంట నిత్య జీవం ఇస్తదంట చూడండి ఎందుకు శరీరము ఆత్మ ఒకటికి ఒకటి విరోధం అంటే ఒకటేమో మరణంలోకి తీసుకెళ్తుంటే ఒకటి మరణాన్ని జయించే జీవం ఇస్తుంది ఒకటి పునరుద్ధానం ఇస్తుంది ఒకటి మరణంలోకి తీసుకెళ్తుంది కాబట్టి నువ్వు ఈటి మీద కాబట్టి మనము శరీరానుసారమైన మనసు పెట్టొద్దు కాబట్టి మనమైతే ఆత్మానుసారమైన మనసు పెట్టాలా ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు మరణాన్ని తీసుకొస్తుంది కానీ ఆత్మానుసారమైన మనస్సు మనకి నిత్య జీవం చూడండి ఆత్మానుసార మనస్సు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో వచనము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది చూడండి శరీరానుసారమైన మనస్సేమో మరణంలోకి తీసుకెళ్తే ఆత్మానుసారమైన మనస్సు దేన్ని తీసుకెళ్తుందంట నీకు జీవమునిస్తుందంట నీకు సమాధానాన్ని సమాధానకర్త మన ప్రభు కాబట్టి నీకు సమాధానం వస్తుంది జీవం వస్తుంది అలాగే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవచనము ఎలా అనగా శరీరసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది మన ప్రభు ఏంది సత్యస్వరూపి అయిన ఆత్మ ఇది శరీరానికి సంబంధమైన ఆత్మ చూడండి శరీరము ఆత్మ ఒకటికి ఒకటి విరోధమా కాదా కాబట్టి మన ప్రభు సత్యవరూపి అయిన ఆత్మ కాబట్టి మనము సత్యంతో ఆరాధించాలి సత్యముతో ఆత్మతో ఆయనని మనల్ని ఆరాధించమన్నాడు అప్పుడే నువ్వు ఆయనకి దగ్గరగా ఉండగలవన్నట్టు అప్పుడే ఆయన జీవం ఉండగలదన్నట్టు అప్పుడే ఆయన సమాధానం నీకు ఉండగలదన్నట్టు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు చూడండి దేవుని ధర్మశాస్త్రానికి ఆయన ఆజ్ఞలకి ఇది ఉండదు శరీరాను సంబంధమైన ఇది ఏం చెప్తుంది నీ సహోదరుని ద్వేషించమని చెప్తుంది వాడు నిన్ను తిట్టిండు కదా ను వాడితో ఎందుకు మాట్లాడుతున్నావని చదువుతుంది కానీ ఆత్మానుసారమైన మనసు ఏం జరుతది తెలుసా నువ్వు సహోదరిని ప్రేమించమని చెప్తుంది శరీరానికి మనసు ఏం చదువుతుంది నీ శత్రువుని చంపమని చెప్తుంది నీ మీద వాడు ఎంతగా నిన్ను గాయపరిచిండు వాడు నిన్ను ఎంతగా తిట్టిండాడు నీకు ఎంత ద్రోహం చేసిండు వాడిని నువ్వు బ్రతకనిస్తావా వాడిని చంపే అని చెప్తుంది ఏది శరీరానుసారమైన మనసు అదే ఆత్మానుసారమైన మనసు అయితే నువ్వు వాడిని ప్రేమించమని చెప్తుంది ఎవరు మన ప్రభు ఆత్మ చూడండి శరీరాను సంబంధమైన మనసు ఏం జరుగుతుంది నువ్వు వాడికి కీడు చేయమని చెప్తుంది వాడిని చంపడం కీడు చేయడమే కదా వాడిని తిట్టడం అంటే నువ్వు కీడు చేయడమే కదా వాడికి ఏదో ఆటంకం చేయాలంటే కీడు చేయడమే కదా కానీ శరీరాను సంబంధమైన మనసు ఏం చెప్తుంది వాడిని కీడు చేయమని చెప్తుంది అదే ఆత్మానుసారం సంబంధమైంది ఏం చెప్తుంటే కీడు చేయకుండా మేలు చేయమని చెప్తుంది వాడు పాపంలో ఉన్నాడు వాడికి దేవుణ్ణి పరిచయం చేయాలా వాడిని రక్షణలోకి నడిపించాలా అని చెప్తుంది చూడండి ఎంత వేరియేషన్ ఉంది మన ప్రభు ప్రేమ గల దేవుడు ఆ ప్రేమ ఉంటే ఏమవుతుంది శత్రువులను ప్రేమించగలము కీడు చేయకుండా మేలు చేయగలము అందరితో సమాధాన పడగలము అందరితో శాంతికరంగా ఉండగలగము ఇది సత్య స్వరూపైన ఆత్మ ఉంటే ఇవి గుణగాణాలు ఉంటాయి శరీర సంబంధమైన గుణగాలు ఏముంటాయి దానికి వ్యతిరేకంగా ఉంటది ఇదేమో కీడు చేయమంటది ఇదేమో ద్వేషించమంటది ఇదేమో కోపం చూపిమంటది ఇదేమో వాడిని చంపమని ఇదేమో వాడిని అపవిత్రుని చేయమని చూడండి ఇదేమో ఖామంలోకి తీసుకెళ్తుంది మోహ చూపుల్లోకి తీసుకెళ్తుంది వావి లేకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తారు కానీ ఆత్మ సంబంధమైనది అట్లా చెయ్యదు కాబట్టి ఎందుకు ప్రభు చెప్తుందంటే శరీరమైన మనసు మనం పెడితే ఈ గుణగణాలు కలిగి ఉంటాము ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు కలిగితే ఈ గుణగణాలు కలిగి ఉంటాము కానీ శరీరమైన మనసు కలిగి ఉంటే మనకి మరణం వస్తుంది పాపము వలన వచ్చే జీతం ఏంది మరణం కానీ ఆత్మానుసారంగా మనం ఉంటే జీవం వస్తుంది మన ప్రభువే ఆత్మ కాబట్టి చూడండి ఆయన ఆజ్ఞలో నువ్వు అతిక్రమించవన్నట్టు అయన ఆత్మ నిల ఉంటే నువ్వు ఆయన ఆజ్ఞ అతిక్రమించవు ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తేనే పాపం వస్తుంది కాబట్టి పాపం వలన వచ్చే జీతం ఏంది మరణం కానీ ఆయన ఆత్మ నిల ఉంటే నువ్వు ఆయన ఆజ్ఞను అతిక్రమించవు నీ హృదయంలో పాపానికి నువ్వు చోటివ్వవు నువ్వు సమాధానం కలిగి ఉంటావు అందరితో సమాధానం కలిగి ఉంటావు అందరినీ ప్రేమించగలుగుతావు అందరితో సంతోషంగా ఉండగలుగుతావు అందరినీ ప్రభు చెంతకి నువ్వు నడిపించగలవు కాబట్టి చూడండి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం జరుగుతుందంటే కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోష పరచనేరరు కాబట్టి ఈ శరీర సంబంధమైన వాళ్ళు ఎవరైనా దేవుడు ఎందుకు సంతోషపరుస్తారు ఆయన ఇచ్చింది నీకెందుకు పరిశుద్ధమైన జీవితం నువ్వు శరీర సంబంధమైన వీట మీద మనసు పెడితే ఆయన నీ కొరకు మరణించిన మరణమును కూడా నువ్వు మర్చిపోయి నువ్వు రక్షణ పొందిన సంగతి కూడా నువ్వు మర్చిపోయి నీ పాపాలను నువ్వు ఒప్పుకున్నది కూడా నువ్వు మర్చిపోయి మళ్ళీ పాపం చేస్తే నీ విషయంలో తండ్రి సంతోషించగలడా కాబట్టే శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషింప సంతోషపరచలేరు కాబట్టి చూడండి రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండో వచనం ఏముందంటే ఆసక్తి విషయంలో మాందిలుగాక ఆత్మ తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి ఎందుకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిండే పరలోక రాజ్యమే వారిది కాబట్టి ఈ ప్రవచనం ఏం జరుగుతుంది నువ్వు ఆత్మ ఎందు తీవ్రత కలగడం అంటే అప్పుడేమవుతుంది నువ్వు ప్రభుని సేవించమని చదువుతుంది నువ్వు ఆత్మ ఎందు తీవ్రత గలవాడి అయితే నువ్వు పరలోకరాజ్యం నీది అవుతుంది పరలోక రాజ్యమే నీధవుతుంది ఆయననే నీ వశమైపోతాడు చూడండి జీవం దేవుడే నీ వశం నీలో ఉంటాడు మన ప్రభు చూడండి నీ నోటికి నీకు ఎంత పవర్ ఉంటదో అధికారం గల దేవుడే నీకుంటే ఆ అధికారం నీకున్నట్టే కదా చూడండి మన ప్రభు అన్నిటి మీద అధికారం పొందిన దేవుడా కాదా మరణం మీద అధికారం పొందిన దేవుడా కాదా రోగాల మీద అధికారం పొందిన దేవుడా కాదా దయ్యాల మీద అధికారం పొందినవాడా కాదా ఈ ప్రకృతి మీద అధికారం పొందిన అధికారం దేవుడు కాదా ప్రతి చూడండి ఆ అధికారం దేవుడు నీకు వశమైతే నీకు కూడా అధికారం ఉంటది కాబట్టే నువ్వు ఆత్మ విషయమై ఎప్పుడు దీనంగా ఉండాలా చూడండి పరలోక రాజ్యమే నీకు ఇస్తుండే ప్రభు కాబట్టి ఒకటో కొరిందీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనం ఏముందంటే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు చూడండి ప్రకృతి ఈ సృష్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ప్రకృతి సంబంధి అయిన మనుషులు వాళ్ళు కాబట్టి శరీరానుసారం అయినా వాళ్ళు వేటి మీద మనసు శరీరం మీద మనసు ఉంచితే ఆత్మానుసారులు వేటి మీద మనసు ఉంచుతారు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు శరీరానుసారమైన మనసు పెట్టిన వాళ్ళు కీడే చేస్తారు కానీ వీళ్ళు ప్రేమ ఎట్లా చూపించగలరు చూడండి శరీరానుసారమైన సంబంధం గలవారు వీళ్ళు వీళ్ళు కీడే చేయగలరు కానీ వీళ్ళు మేలు చేయగలరా వీళ్ళు ద్వేషమే చూపించగలరు కానీ వీళ్ళు ప్రేమ చూపించగలరా చూడండి ఎందుకు ప్రభువుని వీళ్ళు అంగీకరింపలేరంటే వీళ్ళకి దేవుని విషయంలో అంగీకరింపలేరు శరీరానుసారంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆయనను అంగీకరింపలేరు అవి అతనికి వెర్రితనముగా ఉన్నది వెరితనమా కదా అరే నిన్ను ఇంతగా తిట్టిండు నీ మీద ఇంతగా తిట్టిండు నీకు ఇంతగా అన్యాయం చేసిండు కోపం చేసిండు వాడిని వదిలిపెడతావా నువ్వు మనం వెళ్ళి పోనీలే దేవుడని మనం చెప్తే లెట్ అరే నువ్వు వెర్రివాడివా నిన్ను ఇంత మోసం చేసిండువాడు ఇంత అన్యాయం చేసిండు ఈమె నీకు నీకు ఇంత మోసం చేసింది ఎట్లా వదిలిపెడతావు అని చెప్పేవాళ్ళు లేలా ఈ లోకస్తులు శరీర సంబంధమైన వాళ్ళు నువ్వు పోనీ మన ప్రభువే ఉన్నాడు క్షమిద్దామనంటే అయ్యా నువ్వు వెర్రివాడి వల్ల ఉన్నావుంది ఇట్లా అంటారు ఈ లోకం అంటది కాబట్టి అవి వాళ్ళకి వెర్రితనంగా ఉంది శత్రువులను ప్రేమించేది కూడా వెర్రితనమే వీళ్ళకి ద్వేషించేవాడికి ప్రేమ చూపించేది కూడా వెర్రితనమే తగ్గించుకునేది కూడా వెరితనమే ఎవరికి ఈ శరీర సంబంధమైన మనుషులకి ఈ ప్రకృతి సంబంధమైన మనుషులకి ఈ అపవాది బిడ్డలు వీళ్ళంతా శరీరానుసారులు వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఉంటదంట వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభావం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు వాడు ఆత్మ స్వరూపి అయిన ఆత్మను సత్య స్వరూపి అయిన మన పరిశుద్ధాత్మ అభిషేకం తండ్రిని పొందుకున్న వాళ్ళే వాటిని వివేచించి గ్రహింపగలరు శరీర సంబంధం వాళ్ళంతా అపవాది సంబంధి అయిన వాళ్ళు దేవుని వాక్యం పాటించని వాళ్ళందరూ అపవాది సంబంధులు దేవునికి విధేత చూపించని వాళ్ళందరూ అపవాది సంబంధులు దేవుని వాక్యానుసారంగా నడుచుకోని వాళ్ళందరూ అపవాది సంబంధులు వాళ్ళకి వెర్రితనంగానే ఉంటది చూడండి వాడికి నువ్వు గుడ్డి వాళ్లాగానే కనిపిస్తావు కానీ నీ కళ్ళకు వాడు గుడ్డి వాళ్ళగా కనిపిస్తుంటే వాడు నిన్ను గుడ్డి చూస్తాడు చూడండి వాడే పాపంలో ఉన్నాడు వాడికే మరణం వస్తుంటే వాడు నిన్ను మరణంలోకి పోనిస్తాడని చెప్తుంటాడు కాబట్టి చూడండి ఒకటో కొరిందలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు ఏముందంటే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవని చేతనూ వివేచింపబడాడు వీడే అందరికీ బుద్ధి చెప్తాడు చూడండి ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించి అందరికీ బుద్ధి చెప్తాడు సత్య స్వరూపి ఆత్మ ఏం చెప్తుంది బుద్ధి చెప్తది బుద్ధి లేని వాడికి అక్రమంగా నడుచుకునే వాడికి బుద్ధి చెప్తుంది చూడండి నిన్ను హెచ్చరిక ఇస్తుంది గద్దిస్తుంది నీ పాపాలను నీ బలహీనతలను అన్ని చూపిస్తుంది ఎందుకు మన ప్రభువే సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్మలు మన ప్రభువే కాబట్టి ఆత్మ సంబంధి నువ్వు అన్నిటిని వివేచిస్తావు ఏవి మోసపరిచే ఆత్మలు ఏది దయ్యాల ఎవడు నిజంగా పరిశుద్ధత కలిగి జీవించండు ఎవడు నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారు నిజంగా ఎవరు సత్యాన్ని ప్రకటిస్తున్నారు ఇవన్నీ నువ్వు వివేచించగలవు ఎందుకంటే మన ప్రభు సత్యవరూపి అయిన ఆత్మ ఆ ఆత్మ ఉంటే నువ్వు కూడా సత్యాన్నే వివేచించగలవు కాబట్టి చూడండి కాబట్టి ఆత్మ సంబంధి వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవడి చేతనైన వీడికి ఎవరు బుద్ధి చెప్పలేరు వీడే బుద్ధి చెప్తాడు వీళ్ళు శరీర కాలంగా ఉన్నవాళ్ళు వీళ్ళకేం బుద్ధి చెప్పగలుగుతారు చూడండి వాళ్ళే పాపంలో ఉండి మేమే పాపం చేస్తుంటే మేము ఇంకో అలా చెప్పేది ఎవరు అలా తోడేలు ఉంటారు చూసినా మా గొర్రె చర్మం కట్టుకొని వాళ్ళే భ్రతత్వంలో ఉండి వాళ్ళే భ్రష్టత్వానికి దాసులైండి మేము అందరికీ స్వతంత్రమిత్తమని చెప్పుకుంటారు వాళ్ళు ఎవరు ఈ తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని వచ్చి తోడేళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అంటే దయ్యాల బోధ బోధించే వాళ్ళు మోసపరిచే ఆత్మల ఎందుకు చిక్కుకొని మోసపరిచిపోయిన ఆత్మలు ఆ బోధలు చెప్పేది గొర్రెలు అవి తోడేళ్ళే కానీ ఉన్నాయి కదా ఈ లోకంలో క్రీస్తు నాము అనే ముసుకు క్రైస్తవుడు అనే ముసుగు తగిలించుకొని సేవకుడు అనే ముసుగు తగిలించుకొని ఉన్న గొరెలై కానీ అవి తోడేళ్ళు కాబట్టి ఆ గొర్రెలు చెప్తాయి కాబట్టి చూడండి అతడెవడి చేతనైన వివేచింపబడడు ప్రభువే ఆత్మ మన ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వతంత్రం ఉండును నీ బానిసత్వపు జీవితం నుంచి స్వతంత్రం ఇవ్వగలిగింది ప్రభు యొక్క ఆత్మ పాపంలో నుంచి నిన్ను బయటకు లాగగలిగేది ప్రభు యొక్క ఆత్మ నీ జీవితాన్ని మార్చగలిగేది ఈ జీవం కలిగిన దేవుని వాక్యమే ఆయననే దేవుడు కాబట్టి కాబట్టి ఈ ఆత్మనే నీకు స్వతంత్రాన్ని ఇవ్వగలదు ఈ ఆత్మనే నిన్ను లేవనెత్తగలదు ఈ ఆత్మనే నిన్ను పత్తి విధమైన నుంచి విడుదల ఇవ్వగలదు బానిసత్వం నుంచి విడుదల ఇవ్వగలదు నీ పాపాల నుంచి విడుదల ఇవ్వగలదు నిన్ను సత్యంలోకి నడిపించగలదు ఏ మోసపరిచే ఆత్మల ఎందు కాపాడగలదు ఏ దయ్యాల బోధకి నిన్ను మోస పన్నకుండా ఏ చీకటి శక్తులకి నిన్ను చిక్కకుండా ఈ యొక్క ఆత్మనే నిన్ను కాపాడుతుంది ఈ ఆత్మ లేకపోతే నువ్వు నేను మనం కాపాడబడలేము కాబట్టి చూడండి ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును చూడండి అక్కడ స్వతంత్రం ఉండును కాబట్టి చూడండి మనం చూస్తుంటే ఒకటో యువను రచనా పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనం ఇది చెప్పేసి నేను ఇంకా అయితే ఒకటో యోహాను రెండో అధ్యాయం ఇరవై వచ్చిన ఏముందంటే అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు వివేచించగలవు ప్రతి ఆత్మను ప్రతి గొర్రని అది తోడేలని చూడగలవు ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము నువ్వు పొందితేనే నువ్వు సమస్తమును ఎరగలవు పరిశుద్ధాత్మ పొందితేనే నువ్వు సత్యాన్ని ప్రకటించగలవు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ను ముద్రించబడవు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ను పరిశుద్ధంగా జీవించగలవు కాబట్టి ఈ అభిషేకము నువ్వు నేను మనం పొందుకోవాలా నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను నేను మంచిగానే ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉందంటే నువ్వు గ్రుడ్డివాళ్ళలాగా అయిపోతావు ఎందుకు చూడండి నువ్వు నువ్వు నేను నేను మనము మనమేదో జ్ఞానులమని మనం అనుకోవద్దు మనకి మనమే బుద్ధిమంతులం అని కాబట్టి నువ్వు పొందుకున్న పొందుకుంటే నీ క్రియలు ఎలా ఉంటాయి ప్రభుని పోలి ఉంటాయి అదే రుజువు నీ ఆత్మ ఫలములను బట్టే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా చెప్పగలచ్చు నీ క్రియలు ఈ లోకానుసారంగా ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడు ఉన్నాడని నువ్వు చెప్పుకుంటే నువ్వు అపద్ధికుడివి నువ్వు ఒక మోసగాడివి కాబట్టి చూడండి ఎందుకు ప్రభు చెప్తుండంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ప్రభువును పోలి నడుచుకుంటావు ప్రభు గుణాలు నీలో కనిపిస్తాయి అవి నీలో కనిపించడం లేదంటే నాలో కనిపించడం లేదంటే మనలో కనిపించడం లేదంటే పరిశుద్ధాత్ముడి అభిషేకం నీకు లేదు కాబట్టి మన ప్రభు చెప్తుంది ఒకటే మనము పరిశుద్ధాత్ముని అభిషేకం పొందుకోవాలా మన కొరకు ఆయన ఆదరణకర్త చెప్పిండాయన మనకి సత్య స్వరూపైన ఆత్మ అదే పరిశుద్ధాత్మ ఆత్మను బొందుకుంటే మనమ సర్వ సత్యంలోకి నడవగలము ఆ ఆత్మను బొందుకుంటే ప్రతి ఆత్మను పరిశీలించగలము నువ్వు ఆ ఆత్మని పొందుకుంటే సమస్తమును ఎరగలవు ఆ ఆత్మను నువ్వు పొందుకుంటే ప్రతిది నువ్వు వివేచించగలవు నువ్వు సత్యాన్నే ప్రకటించగలవు కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుకన సమస్తమును ఎరుగుదురు కాబట్టి చూడండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదహారో వచనము నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక చూడండి నువ్వు వెచ్చగానైనను చల్లగానైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయని ఉద్దేశించు సగం అబద్ధం సగం సత్యం సగం ఈ లోకం సగం దేవునిలో చూడండి నులివెచ్చని జీవితం అంటే సగం సగం సగం చూడండి వందల యాభై యాభై అన్నట్టు యాభై లోకం యాభై దేవునిలో వాక్యం ప్రకటిస్తే సగమేమో యాభై శాతం దేవుని మాటలు సగమేమో లోకానుసారమైన మాటలు చూడండి అంత సగం సగం నువ్వువెచ్చని జీవితం ఏంది మరీ వేడి నీళ్ళు కావు మరీ చల్లనీళ్ళు కావు ఇప్పుడు నువ్వు ప్రకృతి సంబంధమైన వాడిలాగా లేవు ఆత్మ సంబంధమైన వాడిలాగా లేవు నువ్వు శరీరానుసారమైన మనసు పెట్టేవాడిలాగా లేవు ఆత్మానుసారమైన వాటి మీద మనసు పెట్టే వాళ్ళలాగా లేవు నువ్వు దేవుని పోలి నడుచుకోవట్లేదు అపవాదిని పోలి నడుచుకోవట్లేదు అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా ఉన్నావు తెలుసా ప్రభు ఉమ్మి వేయను ఉద్దేశించు చున్నాను వీళ్ళందరి మీద ఆయన ఉమ్మి ఎందుకేస్తారు అసహించుకుంటేనే వేస్తారు ఎవరు ఉమ్మి వేసేది అసహ్యం వస్తేనే కదా ఉమ్మి వేసేది చూడండి ఆయనకి ఇష్టడుగా ఉండాల్సిన నువ్వు నీ పట్ల సంతోషించాల్సింది ఆయన నిన్ను చూసి అసహించుకుంటున్నాడు వీళ్ళందరినీ చూసి ఈ లోకాన్ని చూసి అసహించుకుంటున్నాడు ఆయన బిడ్డలను చూసి అసహించుకుంటున్నాడు అంతా నులివెచ్చని జీవితం అంతా సగం సత్యం సగం ఆబద్ధం అంతా మోసం వాక్యం ప్రకటిస్తే సగం సత్యం సగం ఆబద్ధం ప్రార్థన చేస్తే వేషధారణ అందుకే అందరినీ చూస్తే ప్రభు ఒమ్మి వేయాలని ఆశపడుతున్నాడు లోకం అందరి మీద ప్రతి ఒక్కరి మీద సత్యం తెలిసిన వాళ్ళు ఆయన కొరకు ప్రయాస అసలు వాక్యమే తెలియని వాళ్ళు అట్లానే ఉండిపోయినారు తెలిసిన అట్లానే ఉన్నాడు తెలియని వాళ్ళు అట్లానే ఉన్నారు పాపం చేసేవాడు పాపం చేస్తున్నాడు పాపం ఇది ఏంది కూడా అట్లానే ఉండిపోయినాడు ఆ పాపం చేసిన వాడికి బుద్ధి చెప్తున్నారు కాబట్టి అంతా చూడండి సగం సత్యం సగం అబద్ధం కాబట్టి ఈ లోకం మీద ప్రభు ఉమ్మి వేస్తుండే అసహించుకొని ఈ లోకాన్నే నాశనం చేయబోతున్నాడు ఈ లోకాన్నే భస్మం చేయబోతుడు ప్రభు ఈ లోకాన్నే అణచివేయబోతున్నాడు ఎందుకు ఆయనకి అసహ్యం వచ్చేసింది లోకం మీద మనుషులంతా భయంకరంగా పాపం చేస్తున్నారు చూడండి కానీ ఆయనని అంటి పెట్టుకొని ఆయన అభిషేకం పొందిన బిడ్డలను కాపాడుకొని మిగతా వాళ్ళందరి మీద ఉమ్మి వేస్తే ఎందుకు ఉమ్మి వేస్తారు అసహ్యం వస్తే ఉమ్మి వేస్తారు కాబట్టి నా తండ్రికి ఈ లోకం మీద అసహ్యం వేసింది అందుకే ఈ లోకాన్ని భస్మం చేయబోతున్నాడు ఈ లోకాన్నేం ఆయన రాబోయే దినమంతా ఈ లోకమంతా పోతుంది ఎందుకు చూడండి ఆయన ఉమ్మి వేయబోతున్నాడు కాబట్టి ఎందుకు ఉమ్మి వేయబోతున్నాడంటే నిన్ను చూస్తే ఆయనకి అసహ్యం వస్తుంది నిన్ను చూస్తే సంతోషం రావట్లేదు ప్రభుకి అసహ్యం వస్తుంది నిన్ను చూస్తుంటే నీ క్రియలు చూస్తుంటే అసహ్యం వస్తుంది నిన్ను చూస్తుంటే అసహ్యం వస్తుంది కాబట్టి ఆయన అసహ్యంచుకుంటున్నాడు మనుషులందరినీ చూస్తుంటే అయన బిడ్డలను చూస్తే ఆయన అసహించుకుంటున్నాడు కాబట్టి చూడండి అసహించుకున్నాడంటే ఆయన ఉమ్మి వేస్తుండంటే ఈ లోకనంతటి మీద ఆయన ఉగ్రత పెట్టబోతున్నాడు ఈ లోకమంతటి మీద ఆయన మరణానికి ఇచ్చిండు కాబట్టి మొత్తం మరణించకపోతున్నారు ఎవరు ఈ నులివెచ్చని జీవితం జీవించిన వాళ్ళందరూ చూడండి వీళ్ళు వీళ్ళందరి మీద ఆయన ఉమ్మి వీళ్ళందరి మీద ఆయన అసహించుకున్నాడంటే వీళ్ళందరూ ఆయన ఉగ్రతకి ఆయన కోపానికి బలవక తప్పదు ఒకవేళ నువ్వు నేను మనం ఉంటే మన జీవితాలు సరి చేసుకోవాలా సరి చేసుకొని ఈ సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్ముడి అభిషేకం నువ్వు నువ్వు సత్యాన్నే ప్రకటించాలా నువ్వు భయపడొద్దు నీకు తోడై ఉన్న దేవుడు మన ప్రభువే చూడండి మోసేకి యుహోశువాకి తోడయ్యున్న దేవుడు నీకు నాకు మనకి తోడుగా ఉన్నాడు నువ్వు నమ్మితేనే నువ్వు సత్యమే ప్రకటించాలా నీ సొంత ఆలోచనలు సొంత తెలివితేటలు నీ సొంత బుద్ధి ను సొంత జ్ఞానం పెట్టి ఆయన వాక్యాన్ని తారుమారు చేస్తే నువ్వు నులివెచ్చని జీవితం సగం సత్యం సగం అబద్ధం నీ మీద ఉమ్మి వేస్తాడు నిన్ను అసహించుకుంటాడు నిన్ను భస్మం చేయబోతాడు నన్ను కూడా భస్మం చేయబోతాడు నేను కూడా ఇట్లా ఉంటే ఎవడైనా ఈ వాక్యానుసారంగా ఇట్లా ఉంటే వాడు ఎవడైనా కానీ నలభై ఏళ్ళ సేవ కూడా వంద ఏళ్ళ సేవ కూడా ఎవడైనా ఎప్పుడో నిర్దోషులుగా ఎంచడు మన ప్రాభు నువ్వు ఎంచుతావేమో నువ్వు చూస్తావేమో కుటుంబ రిలేషన్లు కానీ ఆయన చూడడు పాపిని పాపిగానే చూస్తాడు పరిశుద్ధిని పరిశుద్ధునిగానే చూస్తాడు కాబట్టి నిన్ను కూడా అట్లానే చూస్తాడు నీకుంటదేమో ఈ లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటదేమో మన ప్రభు న్యాయాధిపతి ఆయన తీర్పు తీర్చే దేవుడు ఆ సంగతి నువ్వు మర్చిపోవద్దు ఆయన న్యాయాధిపతి సంగతి మనం మర్చిపోవద్దు దోషులను నిర్దోషులను ఎంచడు మన ప్రభు నువ్వు నేను సమర్థించుకుంటామేమో కానీ మన ప్రభు సమర్థించుకోడు ఆయన బిడ్డలైన పాపం చేస్తే ఆయన చూడండి తీర్పిస్తాడు దేవదూతలే పాపం చేస్తే విడిచిపెట్టలేదు నా తండ్రి వాళ్ళందరినీ పాతాలంలో తోసివేసి తీర్పుకు పెట్టి దేవదూతలే అలాంటిది నువ్వు నేను మనమెంత కాబట్టి నువ్వు నిలువెచ్చని జీవితం మీరు జీవిస్తే మీ మీద ఉమ్మివేస్తాడు మిమ్మల్ని అసహించుకొని ఆయన ఉగ్రత ఆయన కోపం మీ మీద పెడితే మీరు మొత్తం మొత్తం అంతమైపోతారు ఆయన ఎదుట కాబట్టి మన ప్రభు చెప్తుంది ఒకటే నీ జీవితం సరి చేసుకోవాలా మనం పరిశుద్ధంగా కలిగి జీవించాలా ఆయన వాక్యం సత్యమే ప్రకటించాలా కాబట్టి అలాంటిది నువ్వు చేయాలా నీ ఆత్మ సంబంధమైన వాటిలో నువ్వు దీనుడిగా ఉండాలా నువ్వు శరీరానుసారమైన విషయాలన్నీ విసర్జించాలా చూడండి మతపరమైన జీవితం నుంచి నువ్వు విడుదల రావాలా ఆచారబద్ధకమైన జీవితం నుంచి విడుదల రావాలా విశ్వాసమునకు కర్త ప్రభు నువ్వు ఆయన మీద లక్ష్యం ఉంచాలా ఆయన గురి వద్దకే ఆయననే నీకు ఆశ్రయము ఆధారము కొండ నీకు సమస్తము ఆయననే ఆయన చేతిలో నువ్వు ఉంటే ఎవడు నిన్ను అపహరించడు ఆయన చేతిలో నువ్వు లేకపోతే నిన్ను మింగుతా ఈ సింహాలు పరిశుద్ధడా ప్రేమ కలిగిన దేవాయసానికి వందనాలు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రము ప్రభా నాయన అవును ప్రభా నాయన ఈ దినం ప్రభా మీరు ఉన్ని వేస్తున్నారు ప్రభా నాయన మమ్మల్ని చూస్తే మీరు అసహ్యించుకుంటున్నారు ప్రభా నులివెచ్చని జీవితం ప్రభా సగం సత్యం సగం అబద్ధం సగం శరీర క్రియలు సగం ఆత్మానుసారసమైన జీవితం నాయనా అలాంటి జీవితంలో నుంచి నాయన ప్రభా ఒకవేళ నేనేమైనా నీకు ఆ రీతిగా ఉంటే నాయన ఆ రీతిగా నేనేమైనా నా జీవితం ఉంటే నన్ను క్షమించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా నా పట్ల మీ కనికిరం చూపించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా నా ప్రతి అపరాధములను పాపములను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభా నాయన తండ్రి మేము ఏ విషయంలో ప్రభా నాయన మేము భయపడొద్దు ప్రభా నాయన ఎక్కడ ప్రభా నాయన నీ యొక్క స్వార్థని సత్యాన్నే ప్రకటించాలా ప్రభా మాకు ఏ గుర్తింపులు వద్దు ప్రభాయన మాకు ఏ రిలేషన్స్ లేవు ప్రభా నాయన బంధాలు లేవు ప్రభా మేము నాయన నీ బిడ్డలం ప్రభాయన కాబట్టి ప్రభా వాక్యాన్ని మేము సత్యమే ప్రకటించాలా ప్రభ నాయనా తండ్రి మనుషులు నొచ్చుకుంటారనో మనుషులు రారను లేదంటే ఎవడు రాడను నాయన వాక్యాలు తారుమారు ప్రకటిస్తే నాయన మాకు భయంకరమైన దోషం ప్రభాది భయంకరమైన పాపం ప్రభా ఆ పాపం మేము చెయ్యొద్దు ప్రభా మేము నీకు మహిమకరంగానే ఉండాలా ప్రభా మేము నాయన మీరు సత్య స్వరూపి అయిన ఆత్మ ప్రభ కాబట్టి మా నోటితోనే సత్యమే ప్రకటించాలా ప్రభ నాలో ఏమైనా బలహీనతలు ఉంటే నాలో ఏమైనా పాపం ఉంటే నాలో ఏమైనా ప్రభ ఇంకా నాలో నీలో గుణగణాలు లేకపోతే నన్ను క్షమించమని అడుగుతున్నాను ప్రభా నాయనా తండ్రి నన్ను నిన్ను నిన్ను హత్తుకోవాలా ప్రభా నాయన ఆయన అలాంటి నాయన నీతో సంబంధమే ఉండాలి కానీ నువ్వు నా మీద ఉమ్ము వేసేలాగా నా జీవితం ఉండొద్దు ప్రభా ఒకవేళ నా జీవితం ఆ రీతిగా ఉంటే నన్ను క్షమించమని ప్రాధేయపడుతున్నాను నన్ను కనికరించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా ఎందుకంటే ప్రభా నాయన నువ్వు అసహించుకుంటే నాయన నేను మీ కోపానికి నేను బలైపోక తప్పదు ప్రభా కాబట్టి నాయన తండ్రి నీ ప్రేమనే నేను పొందుకోవాలా కాబట్టి నాయన నా జీవితం ఏమైనా ఉంటే చీకటి జీవితం ఉంటే శరీరానికి సంబంధమైన జీవితం ఉంటే దాని నుంచి నువ్వు విడుదల ఇచ్చి నాయన ప్రభా నాయన నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాను నన్ను రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయన నీ ఉగ్రత నుంచి నీ కోపం నుంచి నన్ను నప్పించి నీ మహిమని లోకమంతా నింపేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాను నా ప్రతి పాపములను అన్నిటినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభాని ఎందున ఏదైనా నేను తప్పు చేస్తే క్షమించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా క్షమించండి ప్రభా కనికరించండి ప్రభా మీ యొక్క పెట్టండి ప్రభ కాబట్టి ప్రభా నాయనని ఎప్పుడు ఎల్లప్పుడూ నీతో సంతోషంగా ఉండాలా ని స్వార్థని ధైర్యంగా ప్రకటించాలా ప్రభా అలాంటి సేవా జీవితంలోకి నడిపించమని నా పాపములను అపరాధములను నువ్వు నన్ను క్షమించి కనికరించి కృపచూపించినందుకు నీకు వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాన్ తండ్రి ఆ మేన్ ఏదోనైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకే మీకు వంద నాలుగు ప్రభావ ఈ చలం వరకు అయినా సజీలకల మమ్మల్నించినందుకే మీకు వేలాది వంద నాలుగు ప్రతిజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమా ఘనత ప్రభావం యుగ యుగంలో మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి ఏదో మీ సాయంత్రకాల సమయంలో ప్రభావం మీ స్వరం వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి మీ సమయ మీ స్వరం మీ హృదయంలో పెట్టుకోవాలా ప్రభావ అందులో ఎటువంటి మీకు ఆయస్కరమే ఉంటే ప్రభావ సరి చేసుకొని ముందుకు సగ్య మాకు అనుగ్రహించి ఆయన మీ నామంలో తండ్రి విశేషమైన సేవనం చేసే ప్రభు భాగ్యం మాకు అనుగ్రహించమని చేసే క్రీస్తు పరిషత్ నామంలో తండ్రి ఆమె ప్రార్థించండి మన ప్రభుల యేసుక్రీస్ యొక్క కృపా కనికలము సమాధానము సహవాసం పరిషుద్ధాత్మ నడిపింపు మనకి మన కుటుంబాలకి నిరాశ్రయాలుగున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడుంది కాక ఆమె